ంతా మళ్ళా నేను చేసుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు కదా ఇదంతా నీ చేతే చేయించాలి కదా ఇప్పుడు ఆవిడ చేస్తుందా నీ చేత చేయిస్తుంది ఆవిడ తెలుగుతేటలవి సరేలే రా నేను చెప్తారా అని మొత్తం మళ్ళీ వాడు పడేసిన డబ్బాలన్నీ వాటి చేత సర్దించి వాటి చేతే పని చేయించి అప్పుడు చివరికి లడ్డూ చేతిలో పెడుతుంది లడ్డూ డబ్బా చేతిలో పెడుతుంది లడ్డూ చేతిలో పెడుతుంది ఇది ప్రకృతి చేసే పని ఇది ఆదిశక్తి చేసేటటువంటి పని ఇది నీకు జన్మ వచ్చే పద్ధతి ఇలా మనకు తెలియకుండా వ్యవహారంలో ఎన్నైతే డబ్బాలు కింద పడేసుకుంటున్నామో ఎన్నైతే నెలపారు పోసుకుంటున్నామో ఎన్నింటి ఎందైతే ఆసక్తం అవుతున్నామో ఎన్నింటి ఎందైతే చర్య ప్రతి చర్యలలో జ్ఞానం స్మృతి అనే వృత్తి బలపడిపోతుందో విపర్యమనే వృత్తి బలపడిపోతుందో వికల్పం అనే వృత్తి బలపడిపోతుందో ప్రమాణం అనే నిర్ణయానికి రాలేకపోతున్నాము అక్కడక్కడల్లా పునః పునః జన్మెత్తవలసిన అగత్యం ఏర్పడిపోతుంది మాతృమూర్తి సహజంగా జన్మనివ్వడం ఆవిడ ధర్మం కదా ప్రకృతి మాత ఆదిశక్తి తప్పక నీవు అడిగినటువంటి జన్మని తిరిగి చేస్తూ ఉంటుంది అందువలన ప్రారంధం భోగతో నశ్యేత్ సత్యమే అనుభవించినప్పుడు ప్రారంభం కానీ అనుభవించే కాలంలో ఎలా ఉన్నాడు విభ్రాంతికి గురయ్యాడు జాగ్రత్తవప్న సుషుప్తులలో దేని చుట్టూ అయితే ఏ స్మరణ చుట్టూ అయితే నిలకడ చెందాడు ఏ సహజ స్థితి నిలకడ చెందాడు ఏ వైక్లభ్యాన్ని ఏ విభ్రాంతిని సహజమని అనుకున్నాడో దానిని అనుసరించి ఆ ఆగామి కర్మను అనుసరించి పునః దేహధారణ చేయవలసిన అవసరం నీకే ఏర్పడింది జీవుడికే ఏర్పడింది ఈ సత్యాన్ని ఎప్పటికప్పుడు గుర్తు పెట్టుకోవాలి జ్ఞాపకాల బరువు స్మృతి జ్ఞానమనే బరువుని పెంచుకుంటూ పోతున్నామా దాన్ని ఖాళీ చేస్తున్నామా సంస్కారాలను పెంచుకుంటూ పోతున్నామా రద్దు చేసుకుంటున్నామా వాసనలు క్షయమయ్యేటట్లుగా జీవిస్తున్నామా వాసనలు బలపడేటట్లు జీవిస్తున్నామా ఈ మూడు లెట్ మస్ టెస్టుల్ని ఎప్పుడూ చేసుకుంటూ ఉండాలి సాధకుడు పరీక్ష బంగారం అవునా కాదా అని తేలవాలంటే ఎట్లా గీట్రాయ్ మీద రుద్ది చూస్తున్నామో అట్లా ఈ మూడు పరీక్ష చేసుకోవాలి ఎప్పటికప్పుడు కర్మ అనుభవించేటప్పుడు శరీరం అన్నంతకాలం కర్మని అనుభవిస్తావు నో డౌట్ ఎన్ ఇట్ సందేహం లేదు అందులో కానీ ఆ కర్మని అనుభవించేటప్పుడు స్వరూప జ్ఞాననిష్ఠుడవై గనక ఉంటే అది ఆత్మనిష్ట గాని బ్రహ్మనిష్ట గాని పరబ్రహ్మ నిర్ణయం కాని ఈ మూడింటి ఉన్నటువంటి వాడికి కర్మ రద్దవుతుంది సంస్కారాలు రద్దవుతాయి వాసనలు క్షయమవుతాయి ఈ స్వరూప జ్ఞాన నిష్టలో లేని వాడికి ప్రారంధ కర్మ ఆగామి కర్మగా మారుతుంది సంస్కారాలు పాత సంస్కారాలు రద్దవుతూ ఉంటాయి కొత్త సంస్కారాలు తయారవుతూ ఉంటాయి వాసనలనేవి అనేవి పునః పునః పునరావృత్తి సహితమైన పద్ధతిగా నీకు జీవభావాన్ని కలిగిస్తూ ఉంటాయి విభ్రాంతిని కలిగిస్తూ ఉంటాయి చదువు సుఖదు తరంగాల మధ్య జీవుడు కలత చెందేలా చేయించున్నది అయితే తరంగాలు ఒక ఆల మరొక అల వచ్చిపోతూ ఉంటుంది వేరే ఏమి లేదు సుఖం అంటే ఏమిటి అదొక అలా దుఃఖం అంటే ఏమిటి అదొకలా అంటే నిజానికి అలా నువ్వు కాదు కదా అలాకి ఆధారమై ఉన్నటువంటి సముద్రాన్ని చదవ ఈ జీవుడు తాను జ్ఞాతనని ద్రష్టనని వ్యవహరిస్తున్నాడు జ్ఞాత ద్రష్టి ముఖ్యతీ ఎంతకాలమైతే నువ్వు ప్రమాత స్థానంలో జ్ఞాత స్థానంలో ద్రష్ట స్థానంలో స్థిరంగా ఉంటావో అక్కడే ఉంటావో అప్పుడు నువ్వు జ్ఞానాన్ని పొందడానికి గేయం దగ్గరికి వెళ్ళక తప్పదు దర్శనాన్ని పొందడానికి దృశ్యం దగ్గరికి వెళ్ళక తప్పదు మహాదేవుడు శ్రీశైలంలోనే ఉన్నాడు మా గురువు శ్రీశైలం అడవుల్లోనే ఉన్నాడు మా గురువు గారు బదరికావరంలోనే ఈశ్వరుడు కైలాసంలోనే ఉన్నాడు ఏం చెయ్యాలి మరి నువ్వు వెళ్ళాలైనా కష్టపడి శ్రీశైలమో లేకపోతే కైలాసానికో వెళ్ళాలి వెళ్ళి ఈశ్వర దర్శనాన్ని పొందాలి కాబట్టి జ్ఞాత ద్రష్ట ముఖ్య ఇంతే నేనేం చేయలేదు అందుకని ఏం చెప్పావు బాబో ఈ ద్రష్ట అన్న పదంలో నువ్వు బయటపడవయ్యా సాక్షిగా ఉండు స్వరూప జ్ఞానంతో ఉండు సర్వవ్యాపకంగా ఉండు చైతన్యంగా ఉండు ప్రకాశంగా ఉండు జ్ఞానంగా ఉండు సర్వ స్వత్మానంద స్వాత్మానంద స్వరూపుడుగా ఉండు అన్నిటికీ ఆధారమైన సన్మాత్ర సత్ గా ఉండు అక్కడ ఉంటే అప్పుడు దృశ్యం దగ్గరికి వెళ్ళవలసిన అవసరం నీకు లేదు దర్శనం అన్న గొడవ లేదు ద్రష్ట కాబట్టి మానవులందరూ పుట్టిన దగ్గర నుంచి పోయే వరకు ఒకే ఒక పనిని చెయ్యాలి నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించు అని పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు స్వధర్మాని ఆచరించు అని ఉపదేశించాడు నా స్వధర్మం నా కర్తవ్యం మొట్టమొదటిది చివరిది ఒకే ఒక కర్తవ్యం జీవితం మొత్తం అదే ఏమిటయ్యా అంటే ద్రస్